దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మరి సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను మరి ఆయన ప్రేమించి ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి ఆయన నామానికే మహిమ కలుగును గాక దేవుడు మరి నమ్మదగినవాడు మరి రక్షకుడు రాజు మన కాపరి విమోచకుడు అయిననే పరిశుద్ధుడు సకల జీవులకు పోషణకర్త అయిన దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తుంటున్నాను సాయంకాల సమయంలో మరి కుడి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను మరి ప్రార్థన ద్వారా యొక్క స్కైపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాము డోరి సిస్టర్ ప్రైజ్ ఎలాడ్ ద్దరు ముగ్గురుంటే దేవా అక్కడ మీరుంటారు దేవ దేవ మందలం మీ దిగండి దేవాజాని ఎక్కి స్తోద్రం దేవా మమ్మల్ని అందరినీ దినమంత కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టిన దేవా నీకు వందనాలు యేసు కృష్ణా నెక్కిస్తూ దేవాక్యం ధర మీరే మా మాట్లాడి దేవా మీరే మాకు తోడయండి ఈ నామానికి ఇస్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసు కృష్ణాం తండ్రి ఆమెన్ ఒక పాట పాడుకుందాం దేవా నీకే స్తోత్రములు ప్రభువానికే వందనము దేవా నీకే స్తోత్రములు ప్రభువానికే వందనము కరుణిన్నా కరుణామయ ప్రేమి ప్రేమ దేవా నికే స్తోత్రములు ప్రభువా నికే వందనము దేవా నికే స్తోత్రములు అలనాడు ఆలలపై నడచిన ఆ రాజుడా స్తోత్రములు అలనాడు ఆలలపై నడచిన ఆ రాజుడా నీకే స్తోత్రములు గాలిని గద్దించి సంద్రాన్ని అనచిన గాలిని గద్దించి చంద్రాన్ని అనచిన సర్వాధికారి స్తోత్రములు సర్వాధికారి స్తోత్రములు కరుణిల్చిన కరుణామయా ప్రేమిల్చిన ప్రేమామయా దేవా నీకే స్తోత్రములు ప్రభువా నీకే వందనము దేవా నీకే స్తోత్రములు దేవాని గుడారంభులు అతిథిగా ఉండేవాడేవాడు దేవాని గుడారంభులు అతిథిగా ఉండేవాడూ ఏదార్థమైనా నీతి కలిగి ఏదార్థమైనా నీతి కలిగి నిజము పలికే వాడని తెలిపినా నిజము పలికే వాడని తెలిపిన దేవా నీకే స్తోత్రములు ప్రభువా నీకే వందనము దేవా నీకే స్తోత్రములు మరణించిన యా ఏరుకోమార్తెను జీవముతో నింపిన పునరుద్ధానుడా మరణించిన యామార్తెను జీవముతో నింపిన పునరుద్ధానుడా అయి గుప్తును విడిచినా నీ జనులకై ై గుప్తును విడచినా నీ జులకై సంద్రాన్ని చీల్చిన బలవంతుడా చంద్రాన్ని చీల్చిన బలవంతుడా కరు నిల్చిన కరుణామయా ప్రేమిల్చిన ప్రేమామయా దేవా నీకే స్తోత్రములు ప్రైజ్లాడ్ అందరికి వందనాలు దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తుంటున్నాను మరి సాయంకాల సమయంలో దేవుడి ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ కలుగాక బ్రదర్ ప్రైజ్లాడ్ సమయంలో వందనాలు ప్రభు నాకు ఇచ్చిన మరో అవకాశం బట్టి ప్రభుత్వం చూపించి నేస్తూ ఈ సాయంత్రం సమయంలో దేవుని వాక్యంలో నుంచి యశా గ్రంథము యాభై మూడు ఆరో వచ్చింది యశ గ్రంథము యాభై మూడు ఆరో వచ్చింది ఎవరు నాకు తెలుసు మనందరము గొర్రెవలే గొర్రెల వలె త్రోవ తప్పి తప్పిపోతీమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను ఎహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జ దౌర్జన్యమును అందెను we have turned every one to his own way and the lord has laid on him the iniquity of us all pandisunna sangharala <coughs> thandri namaku deva jira samayamlo ni web chuttani kishna kutumbati vandalu medalu aashaktiga thandri ni web chustunaga ya ma avashyaka kirtmani ee vakyam dwara natho mato maatadamani ayani pasudhaatma naku maku pratyara cheyinatlu ఇటు అనుభవం నుంచి మనం ప్రార్థిస్తూ సహాయం అంటే అన్న పూలున్నవాడు వినుగాక అన్న వాక్యాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తూ సహాయం చేయమని ఏసుపేట బహుమైనతో వేసుకుంటున్నాం తండ్రి అమ్మే మనం చూసిన ఈ వాక్య భాగంగా అనిపిస్తే మనం ప్రతి ఒక్కరము వాక్యం ఏం చెప్తుందంటే గొర్రెల వలె తప్పిపోయి ఉన్నాం దారి తొలగి తప్పిపోయి ఉన్నాం ప్రతి వాళ్ళ మార్గము వాళ్ళు ఏర్పరుచుకున్నారు ఈ మాటలో కానీ మనం గమనిస్తే తప్పిపోవటము లేదా గొర్రెల వలె తప్పిపోవటం గొర్రెల వలె గొర్రెల వలె తప్పిపోవటం అంటే మనకి ఏం జ్ఞాపక జ్ఞాపకం వస్తుందంటే అందుకా తర్వాత పదిహేనో అధ్యాయంలో తొంభై వంద గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోయింది తప్పిపోట ఇంగ్లీష్లో ఏముందంటే గాన్ హిస్ట్రే కొంత దారిలో సొంత దారిలో వెళ్ళిపోవటం ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ప్రభు కృష్ణాత్ముడు ఎవరి గురించి రాస్తున్నాడు ఇది కేవలము ఒకసారి దేవుని బిడ్డలు రక్షణ పొందిన తర్వాత వాళ్ళు తగ్గిపోవటం గురించి రాస్తున్నాడా లేకపోతే అసలు మానవాలి అందరూ తప్పిపోయి అందరూ తప్పిపోయారు వాళ్ళ మార్గంలో వాళ్ళు ఏర్పరచుకున్నారు దాని గురించి మాట్లాడుతున్నాడా అన్నిటి గురించి మాట్లాడుతున్నాడు ఈ తప్పిపోవటము మానవాళి అందరూ తప్పిపోయారు అందరూ తప్పిపోయారు ఈ తప్పిపోయే గుణము ఎక్కడి నుంచి వచ్చింది ఆ దానిలో నుంచి వచ్చింది సొంత మార్గం ఏర్పరచుకోవటము ఆదాంలో నుంచి వచ్చింది ఆ సొంత మార్గము సొంత ఇష్టము వాళ్ళు అలాగే ఏర్పరచుకున్నారు ఆదాం హలు వాళ్ళు ఇద్దరు కలిసి ఏర్పరుచుకున్నారు ఆమె తినింది ఆయనకి ఇచ్చింది ఆయన తిన్నాడు సొంత మార్గం ఏర్పరచుకున్నారు అక్కడ మనము ఏం చూస్తున్నామంటే ఆ తప్పిపోయే ఒక స్థితి అది केवलम अभी अभी अंदर विश्वास सहित विश्वास सहित तपिपोट अटे विश्वास सहित तबिपो तपिपोत प्रत्येक विषयों विषय में तबिब चुनक पिक नाट से आट अमी ए ప్రతిరోజు ఎన్నో విషయాలు తగ్గిపోయేవారుగా ఉన్నాం ఎన్నో విషయాలు తగ్గిపోయేవారుగా ఉన్నాం కానీ మనం చూస్తే ఇక్కడ ఏం చెప్తుంది దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే ఇదంతయు ఆయన మీద మోపబడింది అంటే ఈ అతిక్రమంలన్నీ కూడా ఆయన మీద మోపడ్డాయి ఆయన సిల్లు మీద మోసాడు అంటే అక్కడ అర్థం ఏంటి ఈ తక్కువైన స్థితికి ఒక ఒక మందు ఉంది ఒక ఔషధం ఉంది ఒక సరిదిద్దుకునే ఒక ఒక స్థితి ఉంది అనేది ఈ వచనం చూపిస్తుంది ఎలా సత్ ఎలా సత్ ఎలా ఎలాగా ఆ ఆ స్థితికి ఎట్లా వస్తామో మనము ఆయన మీద మోపబడింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేయటం కాదు అది విశ్వసించడం వల్ల విశ్వసించడం వల్ల జరిగే విషయం ఏంటి మన జీవితంలో విశ్వసించటం వల్ల మనము మన మార్గంలో మనం మళ్ళా ఏర్పరచుకోము మళ్ళా మన మార్గం మనం ఏర్పరచుకోము మన సొంత మార్గంలో మనము పోము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అంటే సే సారీ టు యూ నేను సారీ అని అనుకోండి దాని అర్థం ఏంటి పొరపాటు ఇంకొకసారి చేయను ఇప్పుడు పొరపాటు ఇంకొకసారి చేయను దాని అర్థం అంటే ఒకసారి మన జీవితంలో ఆ మానవాళ్ళు అందరి కోసం చనిపోయాడు ఆయన అందరి కోసం చనిపోయాడు అందరి అందరూ వాళ్ళ సొంత మార్గంలో అందరు సొంత అదంతా ఆయన మీద వేయబడిందా అదంతా ఆయన మీద మోపబడింది ఆయన మోసాడు ఆ విషయం అంతేకాదు ఆయన అంగీకరించిన తర్వాత కూడా జరిగిన విషయం ఏంటంటే ఆయన అంగీకరించి విశ్వాసులైన తర్వాత కూడా బాకృష్ణంలో సాక్ష్యం ఇచ్చి విశ్వాసులుగా సాక్షులుగా ఉండిన తర్వాత కూడా తక్కువ పోయే తప్పిపోయే అవకాశము ఏ విషయంలో తగ్గిపోతున్నాము సొంత మార్గములు సొంత మార్గము ఏర్పరచుకుంటాం ఆయన మార్గంలో పోకుండా ఉండటం ఆయన మార్గము ఆయన మార్గము వేరే కదా ఆయన మార్గము వేరే ఆయనే మార్గము అదే చెప్తాడు ఆయన సింహ శివత అధ్యాయం ఆరో వచ్చే మార్గము సత్యం నేనే మార్గం మార్గం ఆయనే అంటే ఆయనే మార్గం అంటే ఆయన్ని ఏర్పరచుకుంట అందుకే ఏమంటాడంటే కీర్తన ఒకటో అధ్యాయం మూడవ వచనంలో ఆయన ఎవరైతే ఆయన ఆయన్ని దివారాతులు ధ్యానించేవాడు ఏం జరుగుతుంది అక్కడ మూడవ వచ్చనం వర్దిలుతాడు మూడవ వచ్చిన చివరి భాగంలో వాట్స్ ఎవర్ హీ యేల్ ఆయన చేసిన అంతయ్యూ వర్దిలును వర్దిలును ఎందుకు వర్దీలును అక్కడ ఒక ఒక సిస్టమ్ ఉంది అక్కడ ఏటా ఆ వ్యక్తి ఆ ఒక మార్గంలో నుంచి బయట మొదటి వచ్చిన చూపిస్తుంది ఆయన ఆ మార్గంలో నుంచి బయట కూర్చుడు ఆ మార్గంలో కూర్చోడు ఆ మార్గంలో పోడు ఆ విషయంలో చేయడు ఒక చేయని ఒక స్థితి గురించి మాట్లాడు ఆ విషయం అలా చేయటం అలా ఇట్లా చేయడు ఆ మనిషితో ఉండడు వాళ్ళతో కూర్చోడు వాళ్ళ వాళ్ళ కౌన్సిల్ వాళ్ళ మాటల్లో పోడు ఒక ప్రత్యేకమైన ఒక జీవితం గురించి మాట్లాడుతూ వాక్యం మీద ధ్యానించేవాడు అంటే వాక్యం మీద ధ్యానించేవాడు ఎవడు అనుసరించేవాడే కదా కేవలం కేవలం ధ్యానిస్తే ఏమవుతుంది మతం అయిపోతుంది అది రిలీజియస్గా రిలీజియన్ అయిపోతుంది అది యూ జస్ట్ రీడ్ అంటే నేను చదవటమేమో వాక్యం చదవటమో చదివాను ప్రార్థన చేయటమో చేసాను చేసేది చేసాను మళ్ళీ బయటకు పోయిన తర్వాత నా పనులు నేను పనులు యథావిధిగా చేసాను అంటే అక్కడ ప్రభు లేడా అక్కడ లేడు ఎప్పుడు వచ్చాడు ప్రభు కేవలం బైబిల్ చదువుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మాత్రం ప్రభు వచ్చాడు నేను అటు పోయిన తర్వాత అది నా వ్యాపారం కానీ నా పనులు కానీ మళ్ళీ ప్రభు లేడు అక్కడ అంటే ప్రభు లేడు అంటే ఆయనకి నేను నేను ఆయన ఏం చేశాను ఆయన్ని బయటకు వచ్చేసాను ప్రభుత్వ సంఘంలో అదే జరిగింది సంఘ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు ప్రభులు లేకుండా చేస్తున్నారంట వాళ్ళు ప్రభు లేకుండా సంఘ కార్యక్రమాలు చేస్తున్నారు వ్యక్తిగత జీవితం చూసినా కూడా వ్యక్తిగత జీవితాలు కూడా అట్టే ఉన్నాయి అందుకే ఆయన ఏమంటాడంటే అయ్యా ఇదిగో నేను తలుపు తలుపు యుద్ధ ఇవే వచ్చినాలో తలుపు యుద్ధ తడుతున్నాను ఎవడనన్నా స్వరంవీని అంటే వీళ్ళు ఎవరు స్వరంవీని టైప్ కాదు వీళ్ళు బలమైన టైప్ కాదు ఆయన మార్గం ఆయన మార్గంలో పోయేవాళ్ళు కాదు అంటే ఆ పరిస్థితికి వచ్చేసరి ఆ పరిస్థితికి సంఘం వచ్చేసింది ఆ పరిస్థితికి వ్యక్తిగత జీవితాలు వచ్చేసినాయి కుటుంబ జీవితాలను అలాగొచ్చేసినాయి సొంత మార్గము సొంత మార్గం ప్రతి తప్పిపోయిన ఒక స్థితి తప్పిపోయిన ఒక స్థితి ఎందుకు దేవుని పెట్టదు జీవితంలో ఆ తప్పిపోయిన స్థితి ఏ కారణం చేత లోకం చూసా అబ్బలమంతా లోకమేనండి problem anta lokame kirtan karadu emu antadante 70 73 kirtanalo 73 kirtanalo emu antadante 11 12 vachanalalo emu antadunte and they say how do it god know and is their knowledge in the most high behold these are the ungodly who prosper in the world they increase వీళ్ళు ఎవరు వీళ్ళు వీళ్ళు ఆ దేవుడికి అసలు దేవుడు తెలివి ఉందా అండి అంటే దేవుడు తెలివి ఉందా అని చెప్పే రకం మనుషులు వీళ్ళు ఆ అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంట వీళ్ళు ఆ ఈ భక్తిహీనులు ఈ లోకంలో వర్దిల్లుతున్నారు ధనము సమకూర్చుకుంటున్నారంట ఇది ప్రాబ్లం ఎవరికి ప్రాబ్లము విశ్వాసులకి ప్రాబ్లం కారణం ఏంటి ఈ రోజు నేను నాకు ఒక పూట భోజనం ఉంది నాకు వాడు మూడు పూటలు తింటున్నాడు వాడు దిట్టంగా తింటున్నాడు వాడు నేను ఒక పూట తింటున్నాను ఒక పూట అయ్యో ప్రభుని నమ్మి ప్రభువుని నమ్మి ఒక పూట తింటున్నాను మీట్లో వాడదు సార్ మీట్లో వాడదు అక్కడ చూసే విషయం ఏంటి ప్రభు బిడ్డల జీవితంలో ప్రభు బిడ్డల జీవితంలో అనేకమైన శ్రమలు కష్టాలు వచ్చేదేనంటే ఇతరులను చూడవాలని ఎవరున్నారు వీళ్ళు అందుకే కీర్తనకారుడు మొదటి కీర్తనలో ఏమంటాడంటే అయ్యా అలా కూర్చోనయ్యా నేను ఎవడు వీడు ధన్యుడు వీడు వీడు డిస్ట్రాక్ట్ కాడండి తప్పిపోడు వీడు వీడి వేరే వాళ్ళని చూసే వాళ్ళు కాదండి గురి నాకు ఎవరి గురమా వీడి వాడి గురి నాకు వాడి వాడి గురి నాకు వాడు స్కేలా నాకు వీడి నాకు స్కేలా ఈరోజు జరిగే విషయం అది ఎవరు స్కేల్ ఇది అంటే కొలత ఎవరండి కొలత నాకు ఆడా కొలత నాకు వీడా నాకు కొలత కొలత కాదు నాకు ఐ హావ్ నా కాలింగ్ ప్రతి ఒక్కరికి మనకు ఒక ఉంది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కాలింగ్ ఉంది నా ఖాళీ నా నా పిలుపులోకి నేను దాని బాధ్యుని నేను దాని బాధ్యుని నేను కానీ ప్రజలు ఇందు తప్పిపోతున్నారు ప్రజలను చూసి లోకాన్ని చూసి తప్పిపోతున్నారు లోకాన్ని చూసుకోలే తప్పిపోతున్నాం వేరే లెక్కను తప్పిపో ఆయన చూసినంత కాలం తప్పిపో ఆయన చూసినప్పుడు ఏం చూస్తాం మనం ఇట్స్ గ్రేట్ థింగ్ ఆయన చూసినప్పుడు ఏం చూస్తాము పరలోకం చూస్తాము ఆయన చూసినప్పుడు ఆ మహిమను చూస్తాం ఆయన ఆయన మహిమను చూసినప్పుడు ఆయన పరలోకం చూసినప్పుడు ఆయన వాగ్దానాలు చూసినప్పుడు ఆ ఆలోచనలు వేరుగా ఉంటాయి ఆ తలంపులు వేరుగా ఉంటాయి ఆ ఆ ఆశ వేరుగా ఉంటుంది అయ్యా నీతో ఎప్పుడు ఉండాలయ్యా నేను ఎప్పుడు చూస్తాను నేను చనిపోయినప్పుడు విశ్వాసులు చనిపోయినప్పుడు అక్కడ పాటలు ఉంటాయి కొన్ని అయ్యా కడ మూడ మోగినప్పుడు ఆయన నేను ఆయనతో ఉంటాను ఆయన పిలిచినప్పుడు ఐ దేర్ ఆ లైన్లో నేను కూడా ఉంటానండి ఆ లైన్లో నేను కూడా ఉంటాను అని చెప్పి ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆ టైము స్పెండ్ చేసినప్పుడు ఆ వాక్యూమ్ చుట్టూరు గడిపిన సమయం కానీ ఆ చనిపోయిన ప్రభులు నిద్రించిన సేవకుడు కానీ సేవకురాలు ఎవరైనా సరే అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు అంతా విదరంతో వేరుగుంటుంది పాడే పాటలు వాయిద్యాలు వాయించేటప్పుడు ఆ వెదర్ అంతా వేరుగుంటుంది మొత్తం అది డిఫరెంట్ వెదర్లో ఉంటుంది అది బయటకు వచ్చిన తర్వాత చాలు మొత్తం పిక్చర్ చేంజ్ ఏమైనా ఇప్పటిదాకా పాడేది కదా మా పాట ఇప్పుడు పాడాం కదా పాటలు అర్థం ఉంది పాటలకి పాటలు పాడేమంటే పాడేం బయటకు వచ్చిన తర్వాత మన దారి మంది ఎగ్జాక్ట్లీ అంటే వై గాడ్స్ చిల్డ్రన్ ఎందుకు దేవుని పీడల జీవితంలో వాళ్ళకు వచ్చిన శ్రమలు వాళ్ళకొచ్చే కష్టాలు దేనివల్ల లోకాన్ని చూసుకోవాళ్ళు లోకాన్ని చూసుకోవాళ్ళు నేను ఉండే ఇప్పుడు ఒక ప్లేస్ నేను ప్లేస్ ఒకనొకప్పుడు ఇది ఒక దొంగల దొంగల దొంగల ఊరు అనేవాళ్ళు దొంగల అంటే వీళ్ళు ఒకనొకప్పుడు వీళ్ళు ప్రిజనర్స్ అంటారు వీళ్ళు ప్రిజనర్స్ని ఆ గ్యానీ జైల్సింగ్ గారు మన ప్రెసిడెంట్ గా ఉండేరులండి భారతదేశానికి ఆయన కాలంలో వీళ్ళకి ఒక స్థలం ఇచ్చి ఇల్లు కట్టి వీళ్ళకి ఆ ఇల్లు కట్టి వీళ్ళకి ఆ ఒక ప్రిజినెస్ అనమాట వీళ్ళు వాళ్ళకి ఇల్లు కట్టి ఉంచారు వాళ్ళు ఇల్లు కట్టి ఉంచినా కూడా ఇటు రాత్రులు పోటీ వాడిని వచ్చాడు దోసుకునేవాళ్ళు వాళ్ళు నాయన భయంకరం అనమాట దొంగలరా బాబు అక్కడ అని చెప్పుకునేవాళ్ళు ఈరోజు ఈ ప్లేసు ఎట్లాంటి ప్రైమ్ ప్లేస్ అయిపోయిందంటే ఎవరికి తెలియదు అసలు దీని హిస్టరీ ఎవరికి తెలియదు అయ్యా జైజయనగర్ దొంగల ఊరంటే ఎవరు దొంగల ఊరా ఎవరు చెప్పారు దొంగల ఊరా ఇప్పుడంతా పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప ఉంటున్నారు ఇక్కడ మేము అధికంగా ఉన్నాలేండి కానీ బాగా చాలా పెద్ద ఇళ్ళు భయంకరంగా కార్లకి ఇల్లు అంతా హాడా వేడిగా ఉంది చేంజ్ అయిపోయింది మొత్తం చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఏమనుకుంటున్నారు అందరు చాలా అరే స్థలము అప్పుడే కొనుక్కోవలసింది అప్పుడు ఎంత చీప్ గునింత పో స్థలము ఒక నాలుగు ప్లాట్లు కొనేసుకోవాల్సింది రెండు ప్లాట్లు కొనేసుకోవాల్సింది ఎందుకు ఆ భూ ప్లాట్లు ఉన్న వాళ్ళకి ఆ పిచ్చి డబ్బులు వచ్చేస్తున్నాయి పిచ్చి డబ్బులు నేను ఎక్కడైతే పని చేస్తున్నానో అక్కడ నా దగ్గర హెల్పర్ ఉన్నాడు వాడు ఐకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్స్ అనేది చెప్తున్నాను అప్పుడు ఆ పటాన్చోరు ఏరియాలో నా పొలాల్లో పొలాలు దాదాపు ముప్పై ముప్పై వేలుకి ఒక ఎకరం పొలం ముప్పై వేలు థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్కి వన్ ఏకర్ వాడు హెల్పరు సార్ సార్ కొనుక్కోసార్ ఒక ఎకరం కొనుక్కో సార్ ముప్పై వేలు అదే ముప్పై వేలు ఉంటే నేను ముప్పై వేలు ఎందుకు ఎందుకు కొనుక్కుంటున్నారా అది కూడా పొలం ఎందుకు కొనుక్కుంటున్నారా నేను అంటే నేను ఇల్లు కట్టుకుంటాను కదా నాకు నా డబ్బులు లేవో నాకు అనుకుంటే నువ్వు పొలాలు కొనుక్కోమంటావు ఎందు నువ్వు సార్ కొనుక్కోసార్ ముప్పై వేలు సార్ కొనుక్కోసారా అంటే ముప్పై వేలు ఏంటి ఏం పండుతుందా సరే ఇప్పుడు ఏం పండదు సార్ మరి పండకపోతే నేనేం చేసుకుంటాను రాజు అది కోట్లు క్రోర్స్ ఫోర్ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ ఈచ్ ఏకర్ అంత కాస్ట్లీగా ఉంది అంటే అరే కొనుక్కోవచ్చు కదా అరే అప్పుడే కొనుక్కోరు ఎంత బాగుండేది వాట్ ఈస్ దిస్ ఈ ఇలాంటి టెంప్టేషన్సే ఇలాంటి విషయాల్లే ఎలుక్ సంబడి ఎవరినో చూస్తున్నాం మనం వాళ్ళ వాళ్ళ పాపని అమెరికా పంపించారండి మన పాపను కూడా పంపిద్దామండి వాళ్ళ బాబు ఇంగ్లాండ్ పోయాండి మన బాబుని కూడా ఇంగ్లాండ్ పంపిద్దామండి వాళ్ళ బాబు ఏ చదువుకుంటున్నాడు అదే మనం కూడా కూడా మన బిడ్డలు నల్ల చదివించుకుందామండి అలా కాదు కదా యూ డోంట్ సి సంబడి ఎల్స్ ఎవరినో చూడద్దు ప్రభువుని చూసి అది వేరుగా ఉంటుంది ఆయన నడిపి చూస్తే అది వేరుగా ఉంటుంది ఆయన నడిపించాల ఆయన ఆయన మనల్ని చేయాల దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే హౌ అంటే మనము ఒక ఒక కుట ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ బ్రదర్ దట్స్ ద సిస్టర్ ఆర్ బ్రదర్ బ్రదర్ కానీ సిస్టర్ కానీ సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ హౌ యు గైడ్ యువర్ చిల్డ్రన్ హౌ యూ గైడ్ మీ బిడ్డల్ని మీరు ఎలా నడిపించేవారుగా ఉన్నారు అబ్రహాం గురించి దేవుడు సాక్షిస్తున్నాడు ఏమిస్తున్నాడు ఆదికాండము పద్దెనిమిది అధ్యాయంలో ఆదికాండము 18వ అధ్యాయములో Genesis chapter 18 verse 19 ఆదికాండము 18 19 19వ వచనం 18వ అధ్యాయము 19వ వచనం for i know that he will command his children and his household after him and they shall keep the way of the lord దేవుని మార్గముని వాల్లు దైకొనే వారగా ఉంటారు ఆయన బిడల్ని ఆయన ఆజ్ఞాపించేవాడుగా ఉన్నాడు ఆయన తర్వాత ఆయన పిల్లల్ని ఆజ్ఞాపించేవాడుగా ఉన్నాడు ఆజ్ఞాపించేవాడుగా ఉన్నాడు ఆయన బిడ్డల్ని సరిగా ఉంచాడు సరిగా చేస్తాడా సరిగ్గా ఆయన ఎవరు చెప్తున్నాడు సాక్ష్యం ఎవరు చెప్తున్నాడు నాకు తెలుసు నాకు అబ్రహాం గురించి నాకు తెలుసు ఆయన ఆయన తర్వాత ఆయన పెళ్ళల్ని ఆయన సరిగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ గురించి ఏమరాస్తున్నాడు దేశ ఆఫ్ ద లాడ్ ప్రభు మార్గం వాళ్ళు గైక్కునే వారిగా ఉంటారు మార్గం లేదా ఫాలో ద వే ఆఫ్ ద లాడ్ అంటే ఆ రీతిగా సాక్ష్యం దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహాం గురించి తన బిడలని మనం కానీ చూస్తే అబ్రహాం జీవితంలోనే మనం కానీ చూస్తే అబ్రహాము ఇసాక్కి ఇసాక్ గురించి ఇసాక్ వివాహం గురించి ఒక ఒక ఛాలెంజ్ వచ్చింది ఈ ఛాలెంజ్ అంటే ఈ రిక్వైర్మెంట్ వచ్చింది ఈ రిక్వైర్మెంట్లో అబ్రహా ఏం చేస్తున్నాడు అంటే ఇరవై నాలుగో అధ్యాయంలో ఇరవై తన తన పనివాడిని పంపిస్తున్నాడు పనివాడిని పంపించి ఏం చేస్తున్నాడు వాళ్ళ రేపకా వాళ్ళ ఊరికి పంపిస్తున్నాడు పంపించి అక్కడి నుంచి నా కొడుకి ఒక భార్యని తీసుకొని రా అని పంపిస్తున్నాడు ఇక్కడ మనం చూస్తే ఆయన ఆయన చెప్పిన మాట ఏముందంటే ఇక్కడ ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన ఇరవై నాలుగు ఇరవై ఏడు చూస్తే అండ్ ఈ సెడ్ ఇక్కడ ఎవరు అంటున్నారు ఈ మాట అబ్రహం సేవకుడు అబ్రహం సేవకుడు ఏం చేశాడు ఇక్కడ ఒక చిన్న పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షలో ఈ రెబ్బక ఆ గుర్తింపబడింది అంటే ఆ పరీక్ష పాస్ అయింది ఆయన ఏమనుకున్నాడు అంటే ఇలా వచ్చినామి నా నీళ్ళు నాకే కాదు నా ఒంటికి కూడా నీళ్ళు ఇవ్వాలి ఒక గుర్తు అడిగాడు ఆ గుర్తు జరిగింది జరుతానే జరిగిన తర్వాత వెంటనే ఆయన ఏం చేస్తున్నాడంటే ఇరవై ఆరో వచనంలో ఆరాధిస్తున్నాడు వర్షిప్ ద లాడ్ తల వంచి నేలకి ఆ ఏం చేస్తున్నాడు రాధిస్తున్నాడు ఆరాధించి ఏమంటున్నాడు ఇరవై ఏడో వచ్చిన అబ్రాహామ్ ఇస్ టూట్ ఐ బీంగ్ ఇన్ ద వే ద లార్డ్ లెడ్ మీ ఆయన మార్గములో ఆయన మార్గంలో నన్ను పెట్టాడు కనుక ముందుకు పోయి చూస్తే నలభై ముప్పై తొమ్మిది నలభైలో చూస్తే ఇక్కడ సాక్షిని చెప్తున్నాడు ఏం సాక్షిని చెప్తున్నాడు ఈ పనివాడు ఏం చెప్తున్నాడంటే నేను ఇలాగ మాట్లాడాను నా యజమాను ఇలా మాట్లాడాను విషయం చెప్తూ ఏమంటున్నాడంటే థర్టీ నైన్ అండ్ ఐ సెకండ్ టు మై మాస్టర్ పరివడించారు ద ఉమెన్ విల్ నాట్ ఫాలో మీ నేను ఎవరినైతే ఏర్పరచుకుంటానో ఆ అమ్మాయి నాతో రాదేమో నాతోటి ఆ అమ్మాయి రమ్మంటే రాదేమో ఎందుకంటే ఈ యజమానుడు కాదు ఇక్కడ పనివాడు పోయింది పనివాడు పెళ్లి కుమారుడు కూడా లేడు యజమానుడు లేడు యజమానుడు కుమారుడు కూడా లేడు పోయింది పనివాడు ఎవరిని తీసుకురావటానికి ఆ పెళ్లి కుమార్తెని తీసుకుని ఎంత టఫ్ ఎంత టఫ్ పని చూడండి అసలు ఇక చూస్తే మా మాట ఏం చెప్తున్నాడు నా సాక్ష్యము ఈ పనివాడు నలభై వచ్చిన వాళ్ళు ఇస్తేటంటూ మీ అంటే అమ్మాయి రాకపోతే ఎట్ల ప్రా ఎట్లా అయ్యా అని చెప్పి అబ్రహాం తో అబ్రహం అంటున్నాడంట అబ్రహం అన్నాడంటూ మీ ద లాడ్ బిఫోర్ హూమ్ ఐ వాక్ విల్ సే ఎవరినైతే నేను సేవిస్తున్నానో ఆయన తన దూతని నీ తోటి పంప పంపుతాడు విల్ సండ్ ఈ ఏంజల్ విత్ ది అండ్ ప్రాస్పర్ నువ్వు పోయే మార్గము అది వరదిల్తు అది వరదిల్తు నువ్వు పోయి నా కుమారుడికి ఒక భార్యని మా ఇంటి వారి నుంచి మన కుటుంబం నుంచి తీసుకొని వస్తావు అటూరెన్స్ అటెండ్ ఎష్యూరెన్స్ దీవెన్ బిడ్డల జీవితంలో అబ్రహము తన కుటుంబాన్ని తన పిల్లల్ని ఆజ్ఞాపిస్తాడు అని చెప్పాడు ఇక్కడ చూస్తే కరెక్ట్ గా తను తను చేసి తను తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయండి గొప్ప నిర్ణయాలు ఈరోజు ఇలాంటి నిర్ణయాలు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి ఇవి మా కుటుంబ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి ఇవ ఈ వీటిలో చాలా మంది చాలా మంది చిక్కుకొని ఉన్నారు ఈ విషయంలో ఆ ఎవరు ఎవరిని శత్రు ఎవరిని వదలదురు ఎక్కడ ఎక్కడైనా సరే మనం తప్పిపోవాలని వాడు ఎంతసేపు మనల్ని తోసేస్తాడు వాడు మనల్ని మనం ఎక్కడ నిలబడతామని తోసేస్తుంటాడు వాడు ఎక్కడ మన ప్రభు కోసం మనం నిలబడాలా లోకాన్ని చూపిస్తాడు మనకి లోకాన్ని చూపించి లోక విధానాలను చూపిస్తాడు లోక ఆకర్షణ చూపిస్తాడు బ్యూటీ ఆఫ్ దిస్ వరల్డ్ సౌందర్యం చూపిస్తాడు డబ్బు చూపిస్తాడు పక్కకు తొలిగిస్తాడు ఏక్యం ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ప్రభు బిడ్డల జీవితంలో ప్రభు ప్రభు ఉద్దేశం అది కాదు ఆయన మార్గం అంటే ఒకసారి మన జీవితంలో ఎలాంటి కష్టాలు వస్తాయంటే ఎలాంటి ఛాలెంజెస్ మన జీవితంలో వస్తాయంటే మనము నిలబడలేని పరిస్థితి అలాంటి వస్తుంది మనకి అరే అసలు అసలు జరుగుతుందా అసలు అసలు ఇంట్లో నుంచి మనం బయటకు వస్తావా ఈ పరిస్థితి నుంచి మనం అసలు అసలు మనకి లైఫ్ ఉందా లేదా దీని తర్వాత మనకి లైఫ్ ఉందా అసలు అసలు ఈ విషయం నుంచి మనం తప్పించేవాడు ఎవడన్నా ఉన్నాడా ఎవరికైనా ఫోన్ చేద్దామా అండి ఎవరైనా మంచి పోలీసు వాళ్ళు ఎవరైనా తెలుసా పోలీసుకు సంబంధించిందవర్నమెంట్కి సంబంధించి అయితే ఇవ్వండి పెద్ద అఫీషియల్స్ ఎవరైనా తెలుసా మనకి మినిస్టర్లు ఎవరైనా తెలుసా గవర్నమెంట్ ఆఫీసులు పెద్ద వాళ్ళు ఎవరైనా తెలుసా మనకి ఏమైనా ఐఎస్ ఆఫీసర్ ఏమైనా తెలుసా అండి ఎవరైనా సహాయం కోరుకుందామా ఇట్స్ ఎగ్జాక్ట్లీ అంటే అలాంటి పరిస్థితి అలాంటి కష్టం వచ్చినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యశ్వ మనకి మార్గమై ఉన్నాడు నేనే మార్గం అని చెప్పాడు అన్ని విషయాల్లో మార్గమా అన్ని విషయాల్లో మార్గం మనం తప్పిపోయాం ఎన్నో విషయాలు తప్పిపోయాం తప్పిపోతూనే ఉంటాం మనం తప్పిపోకూడదు ప్రభు కోరుకునేది తన బిడ్డలు తప్పిపోకూడదు ఏం చేయాలా ఆయన మీద ఆయన మీద ఆధారపడాలి ఆయన మీద ఆధారపడాలి ఇదంతాయో మనం తప్పిపోయిన విషయాలన్నీ కూడా ఏం చేయాలా ప్రభు దగ్గర ఒప్పుకోవాలా సాధారణంగా ఒప్పుకోమే మనం అసలు నాకు అసలు అసలు ఎక్కడైనా తప్పిపోయాను నేను నాకు చూపించండి ఎక్కడ తప్పిపోయాను నేను మనం చేసే చిన్న చిన్న విషయాలు కుటుంబ విషయాల్లో చిన్న చిన్న మన ఉద్యోగ విషయాల్లో మన పనుల విషయాల్లో ఎక్కడో దగ్గర మన సొంత విషయాలు సొంత జ్ఞానం ఉపయోగించి ప్రభు మీద ఆధారపడని ప్రతి చిన్న విషయానికి ప్రభు ఆయన ఆయన మీద ఆ అతిక్రమ ఆయన మీద మోయబడింది ఇవన్నీ అతిక్రములే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు దేవుడి చిత్తం కనుక్కోకపోవటం వల్ల మన దేవుడి మీద విచారించకపోవటం వల్ల ఎందుకండి చిన్న చిన్న విషయాలు కూడా విచారించాలా ఇంత చిన్న విషయాలు కూడా విచారించాలా ఎక్సాక్ట్లీ ఆ ఓపిక ఆ ఆ విశ్వాసము ఆ నమ్మకత్వం మన జీవితంలో ఉండదు అనేసారు అలా చేయటం వల్లే మనం మనం చాలా నష్టపోతుంటాం మనం చాలా నష్టపోతుంటాం అరే తక్కువ అనుకుంటాం కాని అరే వాళ్ళంత దాంట్లో ఫెయిల్ అయ్యాం అరే అలా చేయకుండాల్సింది చేయకుండా ఉండాల్సిందే అనేసి వదిలేస్తాం అరే దేవుడిని దేవుడి దగ్గర విచారించలేదే ఆ విషయము అయ్యా తక్కువ క్షమించండి దయచేసి ఇంకోసారి తప్పు కా చేయకుండా నన్ను కాపాడు ఈ ప్రాధాన్యం మనం చేయనించే అనేకసార్లు చేయము ఈ ప్రార్థన అది పెద్ద విషయం అయితేనే చేస్తాం చిన్న చిన్న విషయాల గురించి ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో ఇఫ్ యూర్ కేర్ఫుల్ అబౌట్ ఎ పెన్నీ ద డాలర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇల్ పెనీ పెనీ గురించి నువ్వు జాగ్రత్త పడితే అంటే చిన్న పైసల గురించి జాగ్రత్త పడితే రూపాయి తన తన తన జాగ్రత్త తీసుకుంటుంది అంటే చిన్న విషయాలే చాలా ప్రాముఖ్యమైనవి మనం ఇక్కడ చూస్తే దేవుడు వాగ్దానం ఏం చెప్తుంది యశ గ్రంథము యశగ్రంథము నలభై మూడు ఐజయా చాప్టర్ ఫార్టీ త్రీ ఐజయా ఫార్టీ త్రీ ఫస్ట్ సిక్స్టీన్ పదహారో వచ్చిన పదహారో వచనము తర్వాత పంతొమ్మిదో వచ్చినం రెండు వచనాలు పదహార వచ్చనం ఏం చెప్తుందంటే ఫస్ట్ verse 16 so said the lord which make it a way in the sea a path in the mighty waters aina aina aina mar samudramlo agada janmallo aina margam kaligunnadu aina margam kaligunnadu ante agada janmallo kuda manam yellevaru ga untamu margam kaliguntaru aina margam kaligunnadu 19th verse 19th verse behold i will do a new thing Now it shall bring spring forth. Shall I, not know, shall I not know it? I will even make a way in the wilderness, rivers in the desert. I will tell you the truth in the beginning of the year. I will tell you the truth in the beginning of the year. Why are you talking about this? We will talk about this 16th or 17th. ఇదివరకు చేశాడా చేశాడు ఎప్పుడు చేసేవాయా ఏ ఇజ్రాల్ ప్రజలను నడిపించలేదా నేను సముద్రంలో నుంచి అగాధం నుంచి వాళ్ళు పోలేదు నడుచుకొని పోలేదా వాళ్ళు అంత లోతుల నుంచి వాళ్ళు నడుచుకొని పోయినప్పుడు ఎండినే నేల మీద పోలేదా వాళ్ళు అరణ్యంలో వాళ్ళని నడిపించలేదా నేను నేను వాళ్ళకి ఆహారం ఇవ్వలేదా నేను నీకు వాళ్ళకి నేను వాళ్ళు నేను వాళ్ళకి వాళ్ళని వాళ్ళ నుంచి నీళ్లు ప్రవహింప చేసి వాళ్ళని దాహం తీర్చలేదా నేను వేర్ ఐ కెడ్ డి నాట్ డూ ఎక్కడ నేను చేయలేదు నేను అన్ని విషయాలు చేశాను ఈ రెండు విషయాలు చేశాను కదా నేను వాళ్ళకి మార్గం కలిగి ఉన్నాను కదా వాళ్ళు భోజన అరణ్యంలో వాళ్ళకి భోజనం పెట్టలేదా నేను వాళ్ళకి అక్కడ నేను వాళ్ళని ఆ అగ్నిస్తంభంగా మేఘ స్తంభంగా నేను వాళ్ళని చూసుకోలేదా చూస్తున్నాను చూసావయ్యా నువ్వు మరి నీ నా జీవితంలో ఈరోజు చూడ్డా చూస్తాడు చేయడా చేస్తాడు ప్రతి ఒక్కడు తన మార్గంలో సొంత మార్గంలో ఏర్పరచుకొని ప్రతి ఒక్కడూ తప్పిపోయాడు ప్రతి ఒక్కరు తప్పిపోయాడు ఆ ఎనిక్విటీ అది ఆయన మీద ఆయన మీద వేయబడింది ఆ అతిక్రమంలో అతిక్రమలు కొ ఆయన ఆయన ఈ అతిక్రమలన్నీ కూడా ఆయన మీద వేయబడ్డాయి ప్రతి ఎనిక్విటీ ఆయన మీద వేయబడింది ఎందుకు సొంత మార్గంలో ఏర్పరచుకు ఈ వచనాలు ఎవరి గురించి అనుకుంటున్నాం అంటే మనము విశ్వ ఎవరైతే రక్షణ పొందని వారి గురించి అదయ్య బాబు అది కూడా ఉంది ఇది కూడా ఉంది రెండు విషయాలు కూడా ఉన్నాయి బోత్ దే ఆ కార్యం ఆయన ఈ కార్యం ప్రతిరోజు ఎవ్రీ డే ప్రతిరోజు మన జీవితంలో భయమేస్తుంటది ఆయన చిత్తానికి వ్యతిరేకం చేస్తే జరిగే విషయం ఏంటి ఆయన చిత్తాన్ని వ్యతిరేకం చేస్తే ఆయన గైడ్ చేయడా గైడ్ చేస్తాడు వై ఇల్ నాట్ గైడ్ ఎందుకని ఆయన ఆయన మన గైడ్ చేసేవాడు కాదా ఇస్ గాడ్ గైడ్స్ కీర్తన ముప్పై రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినాము ఐ గైడ్ యూ విత్ మైన్ ఐ ఆయన చూపు ఆయన ఆయన కంటితోటి అంటే ఆయన చూపుతోటి ఆయన మనల్ని ఈ గైడ్స్ విత్ ఓన్ ఐ ఆయన కళ్ళు తోటి అంటే ఎట్లా పోవాలి మనం చూపించేవాడుగా కానీ మనం చేసే విషయం ఏంటి ఆయన మీద ఆధారపడదు ఆయన ఏ రకం గణపచ్చా గణపచ్చు లోకాన్ని చూస్తాం లోక విధానం చూస్తాం మనం అదే డెబ్బై రెండు మనం చూసిన ఆ విషయం అది వాళ్ళు ఏ రకంగా వాళ్ళు వర్దిలుతున్నారు వాళ్ళు వర్దిల్లేదు చూసి మనం చాలా డిస్టర్బ్ అయిపోతాం దేవుడల జీవితంలో ఆ విషయం గురించి దేవుడు మన మనకి ఇచ్చే వాగ్దానాలు ఏంటంటే ఆయన మన ప్రతి అతిక్రమన్నీ కూడా ఆయన మీద వేయబడ్డాయి ఆయన మనల్ని క్షమించాలా అడగాల్సి మనం అయ్యా క్షమించాల గురించి నేను తగ్గిపోయా నేను ఎన్ని విషయాల గురించి ఎన్ని విషయాల్లో తప్పిపోయాను కుటుంబ విషయంలో వ్యక్తి చూసి పనుల్లో వ్యాపారంలో ఉద్యోగంలో ఎక్కడ తప్పిపోయాను మాటలు తప్పి అయినా తీయలు తప్పిపోయినా నేను ఎక్కడ నేను ఆలోచన నేను ఈ వైపు చూసి ఆలోచన అడగలేదు ఐ గీట్ ఆస్క్ యువర్ కౌన్సిల్ అబ్రహం కాదు కదా అట్లాంటి మనిషి కదా అని పిల్లల్ని ఆయన ఆయన ఆజ్ఞాపించాడు కదా ఎలా చేశాడు ఆయన ఏ రకంగా చేసాడు ఆయన పోనే లేదండి ఆయన పోనే లేదు అమ్మాయిని చూడనే లేదు అరే కొన్ని ఇసాకు చూశాడు అమ్మాయిని ఇసాకు చూడలేదు అరే హౌ కెన్ దెట్ బీఆ ఎలాగవుతుందండి అట్లా ఎందుకు అది సాదృశ్యం కాదా దేవుని బిడ్డలకి సాదృశ్యమే చాలా టఫ్ అది ఎంత విశ్వాసం ఉండాలా ఎంత గైడెన్స్ ఉండాలా ప్రతి చిన్న విషయం గురించి నువ్వు జాగ్రత్త పెద్ద విషయం గురించి ఇంకా జాగ్రత్త చిన్న విషయం గురించి అజాగ్రత్త పడతాము అందు అదే విషయం పెద్ద విషయం గురించి కూడా అజాగ్రత్త పడేవాడుతాం లోక విధానంలో ఫాలో అయినప్పుడు అన్నీ కూడా లోకం మన జీవితాన్ని ఏం చేస్తుందంటే మనల్ని ఆ తప్పుదారి తీసుకెళ్లి తప్పుదారి తీసుకెళ్ళేసి మనల్ని అవమానపరచదు తాత ఎప్పుడు దేవుని బిడ్డలని అవమానిపశాన్ని తీసుకుంటున్నారు దానికోసమే ప్రయాణపడతారు ప్రతిరోజు ప్రశ్న వాటి చేసే పని అదే దేవుని బిడ్డల జీవితం ఉంది కానీ అలా చేయకూడదు దేవుని బిడ్డల జీవితంలో ప్రభు మనం మనల్ని ఆయన ఆయన్ని గనపరిచే వారంగా ఆయన్ని మనము ఆయన్ని ఉరేగించే వారంగా ఆయన్ని మనము మోసే వారంగా ఆయన మన అతిక్రమలు మోసాడు కాబట్టి ఆయన్ని మనము ఆయన్ని మనం మోసి ఆయన గనపరిచే వారంగా చేయాలి ప్రభు ఆ రీతిగా మనల్ని నడిపించాలి ఆ రీతి ప్రభావ ఎక్కడ తప్పిపోయాము ఎక్కడ పొరపాటు అయింది సద్ధిదవా నన్ను నీకు అనుపవచ్చిన నాకు మనం అది అడుగుతామో ప్రభు తన కార్యము మన జీవితంలో చేసేవాళ్ళు ప్రభుత్వ వాక్యాన్ని ప్రార్థించండి సార్తీ నమ్మకం దేవా మాకు ఇచ్చిన సమయం పెట్టి ఎంతో వంద నాలుగు చూపిస్తున్నాము అయా అనేక నా జీవితంలో ఎన్ని విషయాల్లో నేను తప్పిపోయాను తండ్రి ఎన్ని విషయాల్లో తండ్రి క్షమిస్తూ వచ్చారు ఎన్ని విషయాలు నేను క్షమాపణ అడగలేదు అనే విషయాన్ని ఆశంటే అయా తండ్రి లోక విధానంలో వెళ్తూ లోకం లోకాన్ని చూస్తూ తండ్రి నేను ఎన్ని విషయాల్లో తండ్రి నేను తండ్రి నీ నామానికి మహిమ ఘనత తీసుకురాని ఒక పరిస్థితి తండ్రి నేను క్షమించి అయ్యా తండ్రి నేను నీ మీద ఆధారపట్టకు నాకు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం బాబా రూపు చూపించండి మార్గం కలిగిన దేవుడుగా ఉన్నావు అయ్యా తండ్రి నేనా అన్ని విషయాల్లో మార్గం కలిగిన ఉన్నావు నేనే మార్గం అని చెప్పావు అయ్యా తండ్రి నీ మీద ఆధారపట్టకు నాకు మాకు నేర్పించమని కృప్ చూపించమని తండ్రి నేను ఏ చిన్న విషయాల్లో సరే ఏ పెద్ద విషయాల్లో సరే అన్ని విషయాల్లో బాబా నీ మీద ఆధారపడే చేయమని అబ్రహాం ఒక తండ్రి అయినా మాకు సాదృశ్యంగా ఉంచినందుకు అయ్యా తండ్రి తన జీవితంలో తను చేసే విషయాలు తర్వాత కుమారుడు విషయంలో విశాఖ విషయంలో చేసిన తండ్రి సాదృశ్యంగా నాకు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు స్థుతులు తెలుస్తూ నీకే సంస్థ మహిమా ఘనత్వం ఆరోపిస్తూ తండ్రి నేను వచ్చిన నీకు వందనాలు తండ్రి వాక్యం తండ్రి నేను ఎవరి జీవితంలో అయితే తనని కార్యం ఆ కార్యం సంపూర్ణం చేసి నడిపించింది నీకు కోరుకుంటూ నిన్న వాళ్ళందరినీ దీవించమని తండ్రి నేను చూపించమని మీరు పెట్టి పల్లింపు చేయమని వేసుకో పెట్ట భోమిన పెట్టుకుంటున్నాను తండ్రి ప్రైజ్ రాడు సరే ప్రార్థన అంశాలు ఉన్నవి నవీన్ బ్రదర్ గురించి అర్చిత సిస్టర్ గురించి ప్రైజ్ రాడక చెప్ప అర్చిత సిస్టర్ గురించి సుందర్రావు బ్రదర్ గురించి పరిశుద్ధుడ పరిశుద్ధుడ మహాఘనుడవు సర్వశక్తి మంతుడు సర్వోన్నతుడు అయిన ఏసయ్య సాయంత్రకాల సమయం ముందు ప్రభనతను ఈ రీతిగా మేము కోరుకొని ప్రభ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం ప్రభ ప్రతి ప్రార్థన ఆలోచించే దేవుడు ప్రతి ప్రార్థనకు చెవియొక్క దేవుడు ప్రతి ప్రార్థనకు జవాబునిచ్చి దేవుడు ప్రభని యొక్క బహిమగల కార్యములు ప్రభ ప్రార్థన ద్వారా తండ్రి మరి ఎంతో మంది జీవితాల్లో జరిగించిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ యొక్క కృపలో ప్రతి బిడ్డను సహాయం చేయండి ప్రభా ముఖ్యంగా నవీన్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం మైనా ఆ విషయంలో ప్రభనతండి ఆ బిడ్డ యొక్క నరాల బలహీనతను ముట్టండి ప్రభ ఆ బిడ్డ యొక్క జీవితాన్ని ప్రభా మార్చండి ఆయన రక్షణ భాగ్యం దయచేయండి ప్రభానండి కుటుంబంతో ప్రభా సాఖ్యతతో ఉండటకు ప్రభా సహాయం చేయండి ఆయనలో ప్రభా నీ ఎలాంటి దురాత్మలు పనిచేస్తున్నా కూడా ప్రతి దురాత్మని ప్రభా కాల్చి వేయండి నాయన ఆ బిడ్డకు సంపూర్ణ విడుదల అస్వస్థత అయిచేయండి ప్రభా సరైన రీతిగా కుటుంబంతో ప్రభ జీవించటకు ప్రభా సహాయం చేయండి కుటుంబీకులందరినీ కూడా మీరు ప్రభాని యొక్క రెక్కల చాటున ప్రభా అంకాలం చీకటి శక్తులు దురాత్మ సమూహాలను వేస్తున్న నావంలో కాల్చివేస్తున్నాం ప్రభాని ఒక గొప్ప కార్యం జరిగించమని మీరే ప్రభా అండి మహిమ పదమని ప్రార్థిస్తున్నాం అదే విధంగా మరి అచితశిస్థ విషయంలో కూడా ప్రార్థిస్తున్నటువంటి క్లాట్స్ విషయంలో ప్రభా మీరు కార్యం జరిగించండి నా తని ప్రతి ఒక్క అవయవం ను ముట్టండి ప్రభా స్వస్థపరచండి నాయన బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం విడుదలను ప్రభ మీరు దయచేయండి ప్రభా ఏసీ గొప్ప కార్యం ప్రభా బిడ్డ చూడాల తండ్రి సాక్షిగా నిలబడాల ప్రభాతం ఆ బిడ్డను మీరు ముట్టండి నడనెత్త కాలు వరకు ప్రభా ప్రతి నరంను సరిచేయండి నాయన ప్రతి అవయవంలో మీ యొక్క జీవం ప్రభా నా తడి గొప్ప కార్యం ఆ బిడ్డ చూచి ప్రభా సాక్షిగా నిలబడటకు సహాయం చేయండి ప్రభా మా తండ్రి ారుదండి నీకు గొప్ప కార్యము ఆ బిడ్డ జీవితం జరిగించమని ప్రార్థిస్తున్నాం ఇంకా సుందర అభివృద్ధి ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డ జీవితంలో కూడా ప్రభా మీ కార్యములు జరిగించండి నాయన ప్రభా అస్వస్థత నుంచి ప్రభావితండి సంపూర్ణమైన ప్రభావితండి ఆరోగ్యంలో నీకు ప్రభ నడిపించండి నడినట్టు నుంచి ప్రభా అరికాల వరకు ప్రతి విధమైన అవయవ లోపమును సరిచేయండి నాయన ప్రభన తండ్రిని యొక్క జీవమును పోసి బ్రతికించు వాడు ప్రభాన తండ్రి జీవ జలంలో ఊటైన మా ఏసయ్య మా యొక్క జీవితాలలో ప్రభా గొప్ప కార్యం చేస్తుంది ఈ ముగ్గురు బిడ్డల జీవితాల ప్రభా మీ యొక్క మహిమ గల కార్యం జరిగించండి ప్రభా వీరి ముగ్గురిని మీరు సాక్షులుగా నిలబెట్టండి ప్రార్థన విజ్ఞాపనకు జవాబులు ప్రభ ఈ బిడ్డల జీవితాల్లో సమాధానం దయచేయమని ఆ యొక్క కుటుంబాల రక్షణ దయచేయమని ప్రభాన తండ్రిని యొక్క గొప్ప కుటుంబాలను స్థా తండ్రి పరిశుద్ధి అమ్రహం ఇసాకు యాకోబుల దేవుడా గొప్ప దేవుడా మాకు చాలిన దేవుడా మీకు స్తోత్రం తండ్రి ఎలిసమ్మ కంటి ముట్టి తాకి స్వస్థ స్వస్థత కలిగజేసినందుకు స్తోత్రం ప్రభు మంచి కంటి చూపుని ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభావ మా ప్రార్థనకు జవాబు దయచేసిన దేవ మీ నామానికే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అలాగే నాయన రేణుకా సిస్టర్ విషయాన్ని ప్రార్థిస్తున్నాం ఆయన ముట్టండి తాకండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు ైనా ప్రభా మరి సేవలు వాడుకోండి తల మొదలుక నారరికాల వరకు ముట్టి తాకి స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తుంటున్నాం అలాగే నైనా యాద యాదగిరి బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన ప్రభా అతని తండ్రి చీకటి నుంచి నా తండ్రి దురాత్మల నుంచి విడుదల దయచేయండి గాయపడ అస్తలతో ముట్టి తాకి స్వస్థత కలుగా చేయండి అలా కుటుంబాల అందరికీ మీ రక్షణ భాగ్యం దయచేయండి ప్రభావ స్వస్థత కలుగా చేసి మీ సాక్షి బిడ్డలుగా విలువెట్టుకోమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఏసు క్రీస్తులో ప్రార్థిస్తున్నాను తండీ ఆ మెన్ అందరికి వందనాలు అన్న అన్న ప్రైజ్లాడనా చంద్రశేఖర ప్రైజులాడు చంద్రశేఖర ప్రైజులాడనా మన ప్రభు అయిన కృప సమాధానము నడిపింపు మనకు అందరికీ కుటుంబి ఎవరైతే ఆరోగ్యంలో పాల్గొనలేదా కుటుంబి అందరికీ ప్రార్థన విజ్ఞాపన చేత నిత్యం ప్రార్థిస్తున్న కుటుంబందరికీ సదాకాలం తోడైందిని ఆమెన్ ప్రెజలర్ సిస్టర్ వెదల్స్ అందరికి ప్రెజలర్ అందరికి వందనాలు ఆమెన్ ప్రెజలర్ అందరికి ప్రెజలర్ అందరికి ప్రెజలర్